తెల్లనెక్కి కొంటివిగా జీవుడ ఈ బలుకోట పల్లిదుడ నీకు నేడు పట్టమాయ కోట తొమ్మిది గవనులైన దొడ్డతోలు కోట కొమ్మల చవుల మూల కొత్తల కోట పమ్ములేని మెడవంపు వంకదారకోట పమ్మి పగవారినెల్ల పట్టుకొన్న కోట తలవాకిలి దంతపుతలు పుల్లకోట తల్లి రుచేతుల పెద్ద దంతెనాలకోట వెలియాసలని దండు విడిచిన కోట గులుగై ఇంద్రియములు కొల్లగొన్న కోట నడచరములని నలువైన కోట జడిసిన చెవుల మించు సవరణ కోట పడని పాటల పడి ఫలిగించే కోట ఎడమిచ్చి శ్రీ వెంకటేశుడేలే కోట